వందనాలు అర్పించుకుంటున్నాడు ధర్మని కాచి కాపాడినందుకు మీ కృతగ్లు అర్పించుకుంటున్నాం తండ్రి ఈ సాయంత్రం సమయం మీ యొక్క అర్థం తీసుకోమని ప్రార్థిస్తున్నాం మీ కనీసం చూపించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభావ మిమ్మల్ని ఆత్మని రక్షించుకుంటాన్ని బిడ్డలుగా చేసుకునేందుకు మీకు వండనాలు రూపగల తండ్రి మరోసారి ప్రభావ సన్నిటికి వచ్చినమ్మ మీ సన్నిటికి వచ్చిన వారిని ఎవరిని తోచుకుచ్చారు మీరు దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు ఎంతో కఠిన వార్తలు ఎలిగిన గొప్ప దేవుడో గొప్ప దేవుని కలిగిన నేను ఎంతో కాబట్టి అద్భుతకాలని తలపొస్తూనే ప్రభావం జీవితాంతం ప్రకటించమని తీర్మనించుకున్నాం అందుకు మీకు పర్శుతాత్మని నడిపి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో నేను చివరి వరకు క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది అంశం గురించి మనం ఒకసారి సమయాన్ని ఒక రీసెర్చ్ రిపోర్ట్ చదువుతా ఆశ్చర్యమార్లు అక్కడి రీసెర్చ్ రిపోర్ట్స్ నేను ఎప్పుడు అందులో ఏం చెప్పించాడంటే ఆ రిపోర్ట్లో ఎక్కువసేపు ప్రయర్ చేసిన వారి బ్రెయిన్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ వస్తాయని అంటే ఎక్కువ టైం ప్రేయర్లో గడిపిన వారి జీవితంలో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి ఏ రూపకంగా వారి లైఫ్ హెల్దీగా ఉంటుంది వాళ్ళు తెలియజేశారు అన్నది అదే ఆశ్చర్యం ఏంటంటే అందులో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అంటే సైంటిఫిక్గా మెజర్ చేస్తారు సాధారణంగా మనం ఈ చర్చ ఎక్కడ దినం ఎటువంటి చాలా మంది చెప్తారు ప్రార్థన గురించి ఎట్లా చేయాలా ప్రార్థన ఏ విధంగా చేయాలా ప్రార్థన మనం చూస్తాం ఎప్పటికారు పత్రికలో ఎళ్ళెప్పుడు ప్రార్థన చేయమని చెప్తారు వాటి ఎడతెగక అంటే నో గ్యాప్ ఎడ తెగక ప్రార్థించమనేది ప్రార్థించమనేది ప్రతి ప్రార్థన తర్వాత విజ్ఞాపన ప్రార్థన రకరకాల ప్రార్థన గురించి మనం చూస్తాం పైగుండే పైగా ఓల్డ్ టెస్టివెంట్లో చూస్తున్న భక్తులు రాత్రులంతా ప్రార్థించేవారు ముఖ్యంగా రాత్రులలో ఎందుకు ప్రార్థించే వాళ్ళు అంటే మనకు తెలుసు రాత్రులు అవి చీకటి సమూహాలకి అది అవకాశం అన్నట్టు మనుషులని ఆ రీతిగానే అవి అటాక్ చేస్తూ ముఖ్యంగా వాటికి డోర్స్ ఓపెన్ అవుతూ ఆ నైట్స్లల్లో కాబట్టి ఆ డోర్స్ ఓపెన్ అవి మనుషులని రావడానికి కళల రూపకంగా మనుషులకి దూరడానికి వారి జీవితాలని విస్తర్చడానికి అవి పని చేస్తామంటే అట్టి వాటికి మనం డోర్స్ క్లోజ్ చేయాలా అనేది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఇక్కడ మనము మత వార్తల నుంచి ఒక వాక్యాన్ని చూస్తున్నాం మత వార్త ఇరవై అధ్యాయం మతైసు వార్త ఇరవై అధ్యాయం మన ప్రభు ప్రార్థనా విధానాన్ని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తన శిష్యులతో మాట్లాడుతూ అది కాంటెక్స్ట్ అన్నట్టు కాబట్టి మతయ్య శువార్థం ఇరవై ఒకటవ అధ్యాయము వచనం మత్ శువార్థం ఇరవై ఒకటవ అధ్యాయము వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొర దొర దొరికినవని నమ్మి నమ్మిన మీరు వాటిని అన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను ఇది ఒక సీక్రెట్ అన్నట్టు యాక్చువల్గా ప్రేయర్ సీక్రెట్ కొన్నిసార్లు ఛాలెంజింగ్ ఏంటంటే అన్ని పొందినమని ప్రార్థించమన్నప్పుడు గంటలు గంటలు ఎట్లా ప్రార్థించగలం వెరీ డిఫికల్ట్ కదా ప్రభా అన్ని పొందిన మనం ప్రార్థిస్తున్నాను ప్రభా అనేస్తే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రేయర్ అయిపోతుంది మరి లాంగ్ ప్రేయర్ పెట్టుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే మీనింగ్ ఆఫ్ ప్రేయర్ చాలా బుక్స్ రికార్డ్ రాయబడ్డాయి ఎంతమంది భక్తులు ప్రార్థన వీరులు ప్రార్థన శక్తి ముఖ్యంగా మార్టిన్లూతర్ గురించే తరచుగా ధ్యానిస్తుంటాం మన రికార్డింగ్ మార్టీన్ లూతారు చనిపోయినప్పుడు ఆయన బాడీని తీసి క్లీన్ చేసినప్పుడు తన రూమ్ క్లీన్ చేసినప్పుడు అక్కడ చూసారంట ఆయన ప్రార్థన సీక్రెట్ ప్లేస్ అంటాం కదా ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ ప్లేస్ అంటూ ఉంటుంది అన్నట్టు క్రైస్తవ జీవితంలో అంటే వాళ్ళ లైఫ్ అంటే అక్కడ గడిపేటప్పుడు ప్రార్థనలు ప్రభుత్వం అయితే ఆయన మోకాళ్ళు ఉన్న ప్రాంతం గుంటలు అంతగా ప్రార్థన చేసినట్టే ఆ మోకాళ్ళు అంతగా అడగరీసినాయన్నట్టు ఆ యొక్క ఆ యొక్క అది మన భర్త సింగ్ అంకిల్ గారి విషయం కూడా నేను ఇక్కడ చదివిన చెప్తుంటే కూడా విన్నా తన జీవితాల్లో కూడా ప్రార్థన వలన ఆ యొక్క ఫ్లోర్ లో అంటే ఎంతగా ప్రార్థన చేస్తారన్నది మనం అక్కడ జ్ఞాపకం తర్వాత ఇంకొక ఇండికేషన్ ఏంటంటే ఎంతసేపు మోకాళ్ళ మీద ఉండగలం అనేది డిటర్మైన్ చేస్తున్నట్టు లాంగ్ డ్యూరేషన్ కొంతమందికి నొప్పులు వస్తాయి కొంతమందికి తిమ్మిర్లు వస్తాయి కొంతమంది ఆమె భరించలేరు అన్నట్టు లేయడము కూర్చడము ఇంకా పోస్టర్స్ అన్ని మారిపోతాయి అన్నట్టు దేవుడు ఏం చూడడావు ఎందుకంటే దేవుడు అన్నాడు పోస్టర్స్ అవి ఇంపార్టెంట్ మీ హార్ట్ కండిషన్ ఇంపార్టెంట్ ప్రార్థనలో కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు అని అనుకున్నాడు స్టార్టింగ్ పాయింట్ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతులో అవి దొరికినవన్నీ నమ్మినడల మీరు వాటిని అన్నింటినీ పొందుతారని వారితో చెప్పాను అయితే మన మనము అంతమ కోరికలు కోరుకుంటే అవి పొందుతామా అవన్నీ అంటే ఈ లోకంలో ఏమేమి అవసరమో దేవునికి తెలుసు కదా మన మనకు అవసరమని తెలుసు బట్టలు అవసరమని తెలుసు నివాసం అవసరమని తెలుసు డబ్బు అవసరమని తెలుసు కుటుంబాన్ని ఏ రీతిగా పోషించుకున్నా కుటుంబ పోషణ కోరిక అవన్నీ తెలుసు అవన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన వాటి కొరకు ఏం కష్టపడవు ఆకాశ పక్షులు కానీ తగిన సమయంలో వాటికి సమకూర్తిస్తూ ఉంటాడు మనం వాటి అన్నింటి అయితే మరి లాంగ్ డ్యూరేషనల్ ప్రార్థన ఎట్లా చేయగలము ఆ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుంది ఒక హాఫ్ అన్ ప్రయర్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది ప్రవర్తనల మార్పులు ఎట్లున్నాయి వాళ్ళ బిహేవియర్స్ లో మార్పులు ఎట్లున్నాయి వారి వర్క్ ప్లేస్ లో రిలేషన్షిప్స్ ఎట్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఇతరుల తనని ఎట్లా సంభాషిస్తారు వాటి మీద రికార్డింగ్ చేస్తారు అన్నట్టు ఒక వన్ అవర్ రికార్డ్ చేసిన వాళ్ళ బిహేవియర్ సెట్లున్నాయి టూ అవర్స్ ప్రేయర్ చేసిన వాళ్ళ బిహేవియర్ సెట్ ఉన్నాయి హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి టూ అవర్స్ కి ప్రేయర్ చేసిన వాళ్ళ బిహేవియర్ సెట్ ఉన్నాయి టూ అవర్స్ నుంచి ఎక్స్టెండ్ చేసిన వాళ్ళ బిహేవియర్ సెట్ ఉన్నాయి అయితే త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ నైట్ అంతా నైట్ అవుట్ మొక్కళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారంటే సరే వాళ్ళకు ప్యూ సపోర్ట్ తీసుకొని ఫ్రంట్లోకి వచ్చే ఒక టేబుల్ లాగుంటుంది దాన్ని సపోర్ట్ తీసుకొని కూడా చేసినట్టు కొన్ని చూపించారు పోస్టర్స్లలో ఎస్పెషల్లీ అయితే వాళ్ళ దానికి మినిమం సిక్స్ అవర్స్ ప్రే చేసిన వాళ్ళలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ఇయర్స్ ఇయర్స్ వాళ్ళలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు అక్కడ రిపోర్ట్ చూపిస్తారు అంటే ఏంటంటే లోకంలో హెల్త్ కండీషన్స్ కి ప్రేయర్ కి రిలేషన్షిప్ ఉందని ఆ రీసెంట్ లో వాళ్ళు ప్రూవ్ చేస్తారు అన్నారు దాని తర్వాత కొన్ని రిజల్ట్స్ ఎట్లున్నాయంటే లాంగ్ ప్రేయర్స్ చేసిన వాళ్ళ సరౌండింగ్స్ లలో దేవదూ దిగిరి అవడము ఏంటి వాళ్ళ రెక్కల చప్పులు విడిపేయడము దాని తర్వాత ఎవెంట్స్ ఓపెన్ నుంచి దేవదత్తలు అందరు పాటలు పాడుతున్నట్లు శబ్దాలు కొన్ని మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్షిప్ చేసే సౌండ్స్ ఎట్లుంటాయో అటువంటి సౌండ్స్ విన్నట్టు వాళ్ళవన్నీ చూపించారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయింది అప్పుడు నేను కొరాబరేట్ చేసుకున్నాను అదే కరెక్ట్ రీసెర్చ్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ యూనిఫామ్ గా ఒకరోజు నైట్ అరౌండ్ వన్ వన్ థర్టీ ఆ టైంలో ప్రేయర్లు నేను ఎక్కడి నుంచో పాటలు వినిపిస్తున్నాను నేను అనుకున్నా మా ఇంటి దగ్గర నియర్ బై ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ లో నుంచి ఏమో అనుకున్నా అని కాదు అది ఎట్లుందంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ పాటలు పాడుతుంది ఎట్లా ఉంటుంది ఉంది అయితే ఇమ్మీడియట్లీ వాళ్ళతో పాటు కలిపి ఆ థ్యూను మేము పడగలుగుతున్నాం ఆటోమేటిక్గా వచ్చేసిందనకు అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ లోకంలో సెక్యులర్ టైమ్స్ సెక్యులర్ పనుల కొరకు ఎంటర్టైన్మెంట్ కొరకు ఎంతో టైం కలిపినప్పుడు అవి పొందుకుంటున్నాం కానీ రియర్ లైఫ్లో స్పిరిచువల్ థింగ్స్ మనం పొందుకోలేకపోతున్నాం స్పిరిచువల్ జర్నీస్లో మనం లాంగ్ డ్యూరేషన్స్ లాంగ్ జర్నీస్ చేయలేకపోతున్నాం అంటే సెవెన్లీ జర్నీస్ చేయలేకపోతున్నాం అక్కడ సెవెన్లీ రెమ్స్ లో ఆ స్పిరిచువల్ రిమ్స్ లో మనము ఎటువంటి అనుభూతి పొందలేకపోతున్నాం పాత నిబంధన కాలపు భక్తులే కాని అపోస్తులలే కానీ వాళ్ళు దేవదూతలతో సంభాషించినట్టు మనం చూస్తాం దేవదూతలు వాళ్ళ దగ్గర మనం చూస్తాం ముఖ్యంగా పౌలి తెరలో తెరసాలలో ఉన్నప్పుడు వారి ప్రేయర్ అండ్ వర్షిప్ ప్రేయర్ అండ్ వర్షిప్ లో ఎంత ఇంపాక్ట్ ఉంది అక్కడ మనం చూస్తాం కదా దేవదూతలు వచ్చి ఆ యొక్క పంపులు విప్పన్స్ పడగొట్టడం వాళ్ళని బయటికి తీసుకుని తాగడం మిస్ట్రీస్ మనం చూస్తా ఉంటాం ఎన్నెన్నో కాంటాక్స్లో దేవుడికి పిలిచి మాట్లాడంగా మాయపల్లి దాని ప్రాగడానికి ఆటంకంగా ఉంటాడు దాని ప్రాధాన్యత జవ ఇవ్వడానికి దిగు వస్తుంటే వాడు అడ్డ తీస్తాడు ట్వంటీ డేస్ ఫాస్టింగ్ ప్రయర్ చేస్తుంటాడు అంటే ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎంత పవర్ ఉంటుంది అనేది అక్కడ ఏంజిలిక్ హోర్ అంటే దేవుడు ఆగి అయిస్తారు వర్క్ చేయడం వాళ్ళ కోరుతాను మనకు పరిచయం చేయడానికి వస్తారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తారు మనతో పాటు సహకారీగా ఉండి పని చేయడానికి ఉంటారు వాళ్ళు అంటే ఏంజిలిక్ ఫోర్స్ హ్యూమన్ ఫోర్స్ ఇద్దరు కలిసి ఉంటారంటే మరి విశేషమైన సేవ అది ఓల్డ్ టెస్టిమెంటే కాదు న్యూ టెస్టిమెంట్ లో కూడా దేవుదల్లాగా ఉన్నట్టు మనం చూస్తాం కదా ప్రేయర్ లో అంత పవర్ ఉన్నట్టు మనం అయితే అవి ఆల్రెడీ పొంది ఉన్నామని ప్రార్థించమంటే అంటే బేసికలీ బిలీఫ్ ఇస్తామంట సపోజ్ ఏమవుతుందంటే అనుమానాలు ఏమైంది కాబట్టి మనం కొన్ని క్విక్ గా మన ప్రేయర్ పాయింట్స్ లో ఏమైనా నేర్చుకుంటామంటే ఫస్ట్ థింగ్ మనం మన ప్రభు త్వరలో ఒక ప్రాణులకు నేర్పి కానీ మన ప్రభు ముందు బాప్తిజం వ్యూహాన్ని తన శిష్యులకి ప్రార్థన నేర్పి అంటే ఒక మోడల్ ఒక ప్యాటర్న్ నేర్పి కానీ ది కాఫీ పేస్ట్ చేయనసం ఒక మోడల్ అది కానీ అక్కడ నుంచి క్లూ తీసుకుంటాం ఫౌండేషన్ దాని దాని ఫౌండేషన్స్ తీసుకొని అక్కడ నుంచి మన ప్రార్థన ముందు కొనసాగుతుంటుంది అన్నట్టు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు లాంగ్ డ్యూరేషన్ ప్రార్థన ఎట్లా చేయగలమంటే మోస్ట్లీ నేను గమనించింది అంటే సెల్ఫిష్ ప్రార్థనలు 1 మినిట్ టూ మినిట్ కంటే ఎక్కువ జరగదు నేను గమనించినది నాకు అది కావాలి ఇది కావాలి అది కాదు కావాలంటే ఎంతసేపు చేస్తా గంట సేపు అది కావాలి వన్ ఫ్రాక్షన్ లో లేకపోతే మ్యాక్సిమం నేను అనుకుంటే ఒక వన్ మినిట్లో అయిపోతుంది ఈ ప్రార్థనా కానీ అదే మేము విజ్ఞాపన ప్రార్థన చేసినవంటే డెఫినెట్లీ ఇట్ గోజ్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టార్టింగ్ స్టార్టింగ్ పేర్లేదు అంటే ఎవరైనా కానీ ఎంతమంది ప్రార్థన చేసినా గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఫస్ట్ దేవునికి వననాలు చెప్తా ఉంటాం బ్యాంక్ అంటాం ఫర్ ఇన్ని అమౌంట్ అని చెప్తా ఉంటాం ఎక్కువ పెట్టిన బట్టి వనాల ప్రభావాన్ని స్టార్ట్ చేస్తాం ఈ ఉదయం మా ఇచ్చిన ఎంతో వనాల ప్రభావం ఉదయం ఎంతో మంచి ఆహ్లాదకరం నుండి నిర్మాణు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రార్థన చేసుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఇచ్చిన ప్రభావాన్ని ప్రత్యేకతను ఆరంభిస్తాం కొంత కొన్ని కారణంలో టైం ఫర్ యువర్ లవ్ అంటాం బంధాలతోపాదాన్ని చూపించండి మీకు బంధనాలతోపా మాయందు మీ యొక్క విశ్వాసతని చూపించండి చూపిస్తూ బంధనాల ప్రోభా అట్లా అనేక రకాల కృతజ్ఞతలు రచించుకుంటా తర్వాత దాన్ని సభ్యులకు నిలబెట్టడం మీకు ఎంతో బంధాల ప్రోభ నన్ను రక్షించుకున్నది మీకు బంధనాల తర్వాత జీవితంలో ఎన్నెన్నో ఆశలు ఎన్నెన్నో సమయాలలో ఆ పదల నా ఆదుకున్న ప్రభుత్వ అని ఆయన అక్కడ తర్వాత ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు పొందాలి ప్రభు నేను ఏ విషయం చెప్తుంటే నేను విన్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక మంచి ఫెలోషిప్ నాకు కావాల ప్రభు అని ఆదిస్తున్నాను వన్ ఇయర్ తర్వాత ఆయనకి ఈ ఫెలోషిప్ చెప్తున్నారు నేను కూర్చొని ఆ వర్షిప్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు వాక్యాలు చెప్తుంటే పాటలు నాకు ఒక రివైవల్ లాగా అయింది నాకు అంతకుముందు మొత్తం డ్రై లైఫ్ ఉండే నాది అని ఒక అంటే ఒక ఫెలోషిప్ ఇటు ముందుకు వదనాలు ప్రవ అని చెప్తుంది కాబట్టి మన ఇంపార్టెంట్ అండి రెగ్యులర్ ఫెలోషిప్ లో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న అవిని తలారిపోతా ఉంటుంది నాన్ క్రిస్టియన్స్ మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క తీవ్రత సెలరీ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాల్యూ ఫిక్షన్ మనం ఇంకేజ్ చేస్తూ ఉంటది మళ్ళా బ్యాక్ వచ్చేసి ప్రేయర్లు గుర్తున్నాం అనుకోండి ఆ ఫైయర్ రెజిస్టర్ అవుతుంది మనలో ఫైవర్ ఉన్నంత వరకు మనము ఆయన కొరకు జీవించాలి అది జన వృత్తాంతంగా మనం చూసుకున్న ఒక ముఖ్యమైన ప్యాటర్న్ ఏంటంటే పనితీటం కి సంబంధించిన ఉపమానం బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అంటాడు సృదయం అనే బలిపీటం మీద అగ్ని ఆరిపోకూడదు అగ్ని దేనికి సంబంధించింది ప్రభు సన్నిధికి సంబంధించింది ప్రభు తీరుకి సంబంధించింది పరిశుద్ధతకు సంబంధించింది అపవిత్రతను కాల్చి చేసేది ముడి పదార్థమైన బంగారం మీద మత్తు కలిగించద్దు ఎందుని పెరిగింది అన్నింటినీ వాడు తెలియదు ఈ హృదయం అనే బలిపేట మీద దివరాత్రంలో మండిపడి ఉండాలంట అది ఆరిపోకుండా ఉండలాగా ఉదయాన్న యాదశులు లేచి కట్టెలు చేసి దాని మీద కొంచెం ఆ కొవ్వు పదార్థాన్ని తెచ్చి ఆ మంటని కంటిన్యూ చేస్తూ ఉంటాను అది ఏ రోజు కూడా ఆరిపోవడానికి ఏం లేదంటే ఈ రియర్ లైఫ్ బహు ప్రాముఖ్యమైన రియర్ లైఫ్ ఆ ఫైర్ ని కంటిన్యూ చేస్తూ ఉంటది తర్వాత ఆ ఫైర్ కంటిన్యూ కావాలంటే దానికి ఆయిల్ అవసరం కాబట్టిరిటే ఆయిల్ అన్న కలిసి హోలీ స్పెరిట్ అనవయించు అనే అవసరం ప్రతి ఒక్కరికి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ కృతజ్ఞత అర్పించుకోవడం మనం ప్రార్థిస్తాం దాని తర్వాత సభ్యుల గురించి ప్రార్థించడం ఇతర ఆరోగ్యం గురించి వారి బాగోగుల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాం మనం అందరి గురించి అది తీసుకుంటా పోతే అసలు మనం తెలియదు పది గంటల అరవై అప్కోర్స్ ఆ టైమింగ్ ని బట్టి బట్టి ఆ టైం ఎక్స్టెండ్ అవుతా కానీ మన సరస్య ప్రార్థన లేక సీక్రెట్ ప్రేయర్స్ అంటాం కదా మన సొంత ప్రార్థనలు మట్టుకు నిద్ర సరిపోదు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ లో పండుకుంటాం పర్ డే అయినా కానీ నెక్స్ట్ డే ఏమన్నా సలసట అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఏమో రమ్మత్ ఆవలింతలు రావడం అవి ఉండే నెక్స్ట్ డే ఫైవ్ అవర్స్ పండుతున్నా అసలు నెక్స్ట్ డే రావాలా రావాలి కానీ యాక్టివ్ గానే ఉన్నట్టు ఇది డెఫినెట్లీ మన ఫిజియాలజీ మీద మన బాడీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు ఈజన జీవితం ఒక గొప్ప వ్యక్తి ఉంది ప్రాబ్లమ్ ఎవరైనా మైల్స్ మన్రో కానీ ఎన్ని పుస్తకాలు రాసిందోస్ మీద కొద్ది బుక్స్ తగిన గతంలో కానీ వెరీ పవర్ఫుల్ ఫీచర్ అండి ఆయన అనేది ఆయన అన్నాడు నాకు థర్టీ ఇయర్స్ పట్టింది ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్ అర్థం కాదండి అందులో అంటే ప్రేయర్ అనేది ఏది అంటే సరే చాలా మంది చేసే ప్రశ్న ఏంటంటే కట్టాలు దేవుడు డైరెక్ట్గా ఎందుకు ఇంతారు కాదు దేవుడు ఎప్పుడు డైరెక్ట్ నుంచి మనం ఎక్కడ చూస్తామంటే ఆగమవలి జీవితానికి ఈ లోకంలో ఆయనకు అధికారం ఉంది ఆయన సిక్తి ఇప్పుడు చెప్తుందంత ఈ లోకంలోకి వచ్చి ఆయన తన ఇష్టమైన పని తన ప్రణాళిక కానీ ఆయన ఏం చేసిందంటే అది ఆగమ వాళ్ళకి ఇచ్చింది పరిపాలించాలి కాబట్టి మనిషి తప్ప ఎవరు కూడా ఈ భూమి మీద పరిపాలన చేయడానికి వీల్లేదు అది ఆయన ప్రిన్సిపల్ అనేట దేవుని ప్రిన్సిపల్ ఈ లోకంలో ఎంత అన్యాయం జరుగుతున్నా దేవుడు ఏమి చేయడు ఎందుకంటే దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు నువ్వే దాన్ని సెటిలైట్ చేసుకోవాలని అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన కార్యం జరగాలంటే నువ్వు సెటిలైట్ చేయాల పరిస్థితులని ప్రార్థన జీవితం ఏం చేస్తుంది మహిళ మండ్రో అంటాడు ప్రేయర్ అనేది ఆ డివైన్ పవర్ కి నువ్వు ఓ రకంగా ఆమోది ఇవ్వడం అంటే ఓ రకంగా పర్మిషన్ ఇవ్వడం నా జీవితంలోకి నిన్ను పర్ నిన్ను పర్మిట్ చేస్తున్నాను ప్రభు అని చెప్పడమే తెలియదు నా కుటుంబంలో నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను ఆయన పర్మిషన్ లేకుండా ఆయన రాడు ఆయనను ఆహ్వానించకుండా కూడా ఎవరు రాలేరు అన్నారు అంటే ఒక రీసెంట్ మీరే ఈ సృష్టిని పరిపాలించుకోవాలా మీకు అప్పగించిన ఇది కానీ నేను ఇంటర్ఫియర్ కాను నేను ఇంటర్ఫియర్ కావాలంటే మీరు నన్ను ఆహ్వానించాలా అది సీక్రెట్ నేను నేర్చుకున్న నాకు కూడా చాలా లేట్ ఆయన ఆయన సేవ పరిచయలో ఎంతో మంది స్వచ్ఛత పొందిండ్రు అద్భుతాలు ఎంతో మంది రక్షణ పొందిండ్రు ఆయన పుస్తకం కాచుండ్రు అనేసి బుక్ సాధారణంగా మన బుక్ రీడింగ్ అలవాటు ఉండవు కానీ ఎంతో పోగొట్టుకుంటున్నాం మనం ఆచల్గా వాళ్ళ అనుభవాలు అవన్నీ ఆత్మీయ అనుభవాలే కదా బైబుల్ బేస్ బైబుల్ బేస్డ్ అనుభవాలే అవన్నీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మొదటిదిగా మన ప్రార్థన జీవితంలో కృతజ్ఞత అర్పించడము రెండవది ఇతరుల గురించి ప్రార్థించడము తర్వాత ఇతరుల సమస్యలని జ్ఞాపం చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే ఇది బహు ప్రాముఖ్యమైన ప్రార్థన చేసాల్లో ఇతరుల సమస్యలని మీ సమస్యలాగా చూసుకోవడం సాధించగలవు సాధ్యమైన ఇతరులు బాధపడుతుంటే ఆ వేదన నిన్ను అంటుకుంటా ఇప్పుడు ఉదయం పుట్టలేసారే ప్రార్థన చేస్తాం ప్రవ్వ నాకు అటువంటి వేదన అవసరం మీరు అనుభవించిన వేదన నాకు కావాలి లేకపోతే నేను మేము అర్థిపోతాను మీరు పడ్డ అమ్మ మీరు పడ్డా కొరడా దెబ్బలు ఆ అనుభూతి నాకు కావాలా అది నా నుంచి దూరం చేయకు ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తాను లేకపోతే ఏమిటి అంటే నేను విరవీరుగుతాను ఉప్పొంగుతాను ఇంటలెక్చువల్ గా ఉప్పొంగుతాను స్పిరిచువల్ గా ఉప్పొంగిపోతాను అరగంట నేను ఎట్టి పడుతుంది తగ్గింపు ఎందుకంటే అటువంటి విశేషమైన టాలెంట్స్ ఏమి నాకు ఇచ్చినప్పుడు నేచురల్ పాజిబిలిటీస్ ఉన్నాయి అరోగెంట్ గా పొందిన ఆ యొక్క గాయాన్ని నేను నా శరీరం మీద చూసుకోవాలని ఆశపడుతూ ఉంటాను అదే ఎక్స్పీరియన్స్ పొందాలని ఆశపడుతూ ఉంటాను అప్పుడు ఎట్టి పద్ధతులు నేను ఒప్పొంగిపోను అన్నట్టు నాలో యారగెన్స్ అనే స్పిరిట్ కాలిపోవాలని ప్రార్థిస్తుంటాను దాన్ని శాశ్వతంగా నా నుంచి దూరపట్టు ప్రభువాన్ని ప్రార్థిస్తాను అదొక అదొక స్పిరిట్ అన్నట్టు అనేది ఒక స్పిరిట్ యాగెన్స్ అనేది ఒక స్పిరిట్ యాంగర్ అనేది ఒక స్పిరిట్ బిటర్నెస్ అనేది ఒక స్పిరిట్ హెయిట్ అనేది ఒక స్పిరిట్ వ్యతిరేకిస్తే మనం ప్రార్థించాలి ప్రభ ఈ పిండి నా నుంచి దూరపడే ప్రవ్వ నీలో నాలో ఎందుకు ఉండాలో నేను నీ బిడ్డనప్పుడు అవి నా నుంచి కలిగించకపోతే మనకి డీప్ రిలేషన్షిప్ కలగదు అన్నట్టు ప్రభుత్వం అది ఏదో రిచువలిస్ట్ ఏదో ప్రయోగిస్తా ఆ క్లోజ్నెస్ ప్రభుత్వం ఆ క్లోజ్ రిలేషిప్ మనకి ఉండదు అంటే ఒక ప్రింట్ ఒక ఒక వ్యక్తితో ఫోటో కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి జరగదు అన్నట్టు కాబట్టి మనకి అటువంటి ప్రార్థన జీవితం అవుతాం తర్వాత మన ప్రార్థన జీవితంలో ఇతరులను ఏ రీతిగా ప్రభుత్వం నడిపించాలా మన మన ప్రవర్తన ద్వారా ఇతరులకు మాదిరిగా ఎట్ట ఉండగలం అనేది ఒక ముఖ్యమైన ప్రార్థన ఈ రోజు నా ప్రవర్తనను బట్టి మనుషుల్ని మిమ్మల్ని గ్రహించాల అదే రీతి ఉంటది కదా మన మీద ఉన్న వెలుగును చూసి వాళ్ళు పట్ల తండ్రిని మహిమపరచాల గుర్తించాలా ఇది దేవుడు నిజమైన దేవుడు ఎవరైనా సాక్ష్యమే వాళ్ళట్లా ఈజ్ క్రిస్టియన్ ఈజ్ అ క్రిస్టియన్ అని సాక్ష్యం ఆ సాక్ష్యం నేను తినలా జీవితంలో నాకు అటువంటి దాని గురించి ప్రోభ దానికి నేను బిహేవ్ చేయాల అనిలో తనే కానీ రైతులతోనే కానీ అటువంటి ప్రవర్తన నాకు ఈ తక్కువ అటువంటి ఎంకరేజ్మెంట్ అటువంటి స్పిరిట్ నాకు అనుగ్రహించనుగ్రహించి ఒక సాక్షిగా మనం నిలబెట్టాలి ఈ లోక తోపా ప్రతి చోట మీ పరకు నేను సాక్షిగా ఉండడా అని ఒక పాట పాడుతున్నాను తోపా దానికి తగినట్టుగా నేను ప్రతి చోట మీ పరకు సాక్షి అటువంటి కారణం నాకు నేర్చుకోవడం జీవితం నాకు అనుభవించే రేపు పగులు షేర్ చేస్తాను చెప్తాను హలో బ్రదర్ ఎట్లా గ్రీస్ వల్ల నేను బాగున్నాను బ్రదర్ అని చెప్తాను ప్రతిసారి చాలా మంది మీద లేదేమో బహుశా అందుకే వాళ్ళు లేకపోయారు కానీ మనం సర్వేనామంటే ఓన్లీ బీసెస్ ఆఫీస్యూడ్ అందుకే మేము కృతజ్ఞత తెలుస్తున్నాం లైఫ్ టైమ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏర్పరచుకుంటాం అన్న అది నాకు అనుభవించుకోవాలి అటువంటి యాక్టిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్స్ అని మన సాధనలో ముందు తీరుగా మనం సాధన చేయటంలో శిక్షణ సన్ని కొడుకు మనము ఎదుర్కొల ప్రభుత్వం రాకపోతే నా ప్రార్థన మొత్తం డ్రై ఉంటుంది ప్రభు మీ ప్రజెన్స్ నాకు అవసరం ఫీల్ కావాలా మీరు నాతో పాటు ఉన్నారు నాతో పాటు ఉన్నారు అన్న ప్రజెన్స్ నాకు కావాలా ప్రభావం అటువంటి ప్రార్థన చూసా నాకు నేర్పితే ప్రభుత్వా నేను ఏదో ఉత్సరించే ప్రభు పైగా మన ప్రార్థన ఎప్పుడు వీళ్ళేమవుతుందంటే ఆయన సంకల్పం చెప్పున ఉంటేనే కానీ మన ప్రార్థన చేసే రాదు అనేది అందుకని నేను ఏం చేస్తానంటే ఆయన వాక్యాలు బైబిల్లో ఉన్న ప్రామిసెస్ ని జ్ఞాపకం తీసుకుంటే ప్రయత్నం ఆ ప్రామిస్ ని చదువుతాను దాని తగినట్టు ప్రార్థన ఉదాహరణకి మనం చూస్తాము ద్వీయోపదేశ కాండము ఏడవ అధ్యాయ పదమూడవ ధ్యానం ఈ విల్ లవ్ యుల్ జస్ యూ ఈవిల్ మల్టిప్లై అని అంత అక్కడ వాక్యం బాబా ఈ వాక్యం ప్రకారంగా మీరు నన్ను ఎంతగానో ప్రేమించినందుకు మీకు వనాలి నన్ను ఎంతగానో ఆత్మించి మీకు ఎంతో వందలు పోగా ఆత్మీయ జీవితంలో ప్రకృతి సద్ధంగా మీరు నన్ను ఎంతగానో విస్తరింపజీస్తుంది మీకు ఎంతో వందలు పోటర్ నేర్చుకుని వాక్యం చూడాలా వాక్యాన్ని నెమరేయాలా దాని తర్వాత కృతజ్ఞత చెప్తూ ఆ వాక్యం ప్రకారంగా నా జీవితాన్ని నడిపించుకోవాలి అది మీనింగ్ ఫుల్గా అవుతుందండి తప్ప ఏమొద్దు అంటే వాక్యమే ఏర్పడవు ప్రెసెన్స్ మనలోకి వచ్చేసినట్టు అట్లా మన ప్రార్థనని ముందుకు తీసుకొని పోవాలా అటువంటి ప్రార్థన లో ప్రభు మన అందరినీ నడిపించాలా ప్రభా ఏ నేను నా ప్రేయర్ లైఫ్ కి సీక్రెట్ చేంబర్ ఎట్లా నేను ఏర్పరచుకోవాలా అదొక టైమింగ్ స్థలం అనేది కాదు అదొక టైమింగ్ ఓన్లీ ప్రభు నీ అంటే మనకు అటువంటిది అవకాశం కావాలి అటువంటి అవకాశం కొరకు అటువంటి ప్రార్థన లైఫ్ ని మనం కొనసాగించుకోగా అన్ని సౌపర్యాలు మనం చెప్పం కూడా కదా మన ఫాస్టర్ అవుతుంది సార్ నువ్వు ఫాస్టర్ వైపు మీకు మినిమం సిక్స్ అవర్స్ ఫియర్ కావాలి లేకపోతే దుష్ట శక్తులు నిన్ను మీలో అనారోగ్యాలను తీసుకొని కాబట్టి ఎందుకంటే అనేక మంది ప్రాబ్లం చేస్తుంటో ఆ దయ్యాలు విడిచిపెట్టిపోతూ ఉంటాయి రోగాలు విడిచిపెట్టిపోతూ ఉంటాయి వాటికి నీ మీద ద్వేషం ఏర్పడతాయి నువ్వు ఇంటికి వచ్చి అన్నం ఆ నైట్ వచ్చి అటాక్ చేస్తాయి కాబట్టి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మినిమం వన్ టూ అవర్స్ ప్రేయర్ కూర్చోక తప్పదు ఎంత నిద్ర వచ్చినా అయితే నిద్ర పుడతాడు పెడతా ఎంత మంది తోటలు శిష్యుల తండ్రి దాడిగా కలిగించింది వాడు ఎందుకంటే ఆ టైంలో ప్రభుత్వం పఠించాలి ఒక గంట సేపు మీరు ప్రార్థించలేకపోయిందా నాకు ఒక గంట అక్కడ ఫార్ములా మినిమం వన్ అవర్ ప్రియర్ చేయాలే మినిమం అది మినిమం దాని ఫాస్ట్ టాస్క్ గురించి మనం చెప్తుంటాం కదా మీకు మినిమమ్ weekly at least, if not more, daily. వీక్లీ కంటిన్యూస్ గా ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ప్రేయర్ లో కూర్చోవాలి సర్వైవ్ అవ్వాలంటే ఇది యుద్ధం కాబట్టి రైతు ముఖ్యంగా మిషన్ ట్రిప్స్ సేవా పరిచర్ అదొక యుద్ధం అది శత్రువుని వాడి శత్రువు గవి నిలోకి పోయి నువ్వు మనుషులని అతనికి లాభవు ఇది యుద్ధం ఇది వాడు ఊరికే ఉంటాడా స్ట్రాంగ్ మ్యాన్ ఖచ్చితంగా ఉండడు వాడు దీన్ని అటాక్ చేస్తాడు వాడు అనారోగ్య పాలన చేస్తూ నీ నువ్వు ఎక్కడ డోర్స్ ఓపెన్ చేసినావో అందులో నుంచి వచ్చేస్తాడు అన్ని డోర్స్ క్లోజ్ చేసుకోవాలి హోలీనెస్ డెకరేషన్ ఆయన కొరకు సమర్పణ జీవితము ప్రార్థనలో మనం వాటి అన్ని చూసి అటువంటి ప్రార్థన జీవితంలో ప్రభు మనందరినీ నడిపించడానికి ప్రారంభిస్తాం పశువు తడ నీ కొందరైనా నగోన్న దేవ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అనేక పర్యాలు నేర్పిస్తున్నారు ప్రభావ గొప్ప గొప్ప భక్తులు ప్రభావ రాత్రులంతా ప్రార్థించినారు దేశభక్తులు రాత్రి అంతా ప్రార్థించారు ఏడుస్తూ ప్రార్థించాడు రాణి రోజు ఉపాస ప్రార్థన ప్రభా చార్థన చేసినారు పవ దాని తర్వాతనే మీరు విజయారు ప్రార్థనలే వాళ్ళు తమ్ముడు దేవుడు తులి వచ్చినప్పుడు ప్రార్థనలో ఆ రీతిగా మిమ్మల్ని ఆకర్తించుకున్నాయి అటువంటి ప్రార్థన మనం ఏపమ్మని ప్రార్థిస్తున్నారు అశుతాత్మంతల్లి ఆనందం కలిగి అటువంటి ప్రార్థించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీకు సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే జీవితం మాకు అనుగ్రహించండి అలాంటి కృపలు మనందరినీ నడిపించి మమ్మల్ని మీరు అగవశలో పరుచుకోవాలి ముఖ్యంగా ప్రభావం ఏ సమయం డే చేంజ్ ఏది